ఇప్పుడు మన మధ్యలో దిలీప్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేట్ చేస్తారు మహాపరుషుధుడ మహోన్నతుడ గొప్ప దేవ కనికరం గల తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి అయిన ఏసయాన్నికు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడి కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దీవారాత్రంలో కంటి పాప కాచి కాపాడి యొక్క దినంకు నీకు నూతన కృప మా అందరికీ మమ్మల్ని అందరినీ సజీవ ఉంచి ప్రభా యొక్క మధ్యాహ్న కాలం నీ ఆరాధనలో పాల్పొందే యోగ్యత ధన్యత ఇచ్చిన పరలోకమందున్న నా తండ్రి నా ఏసయానికే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి స్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి నీకే యుగములు కలుగునుగాక హలెలుయా తండ్రి ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ మేమందరం గుమ్ముకూడాం ప్రభా చిన్నమందుగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి కాబట్టి ప్రభా యొక్క ఆరాధనలో మీరే మా మధ్య ఉండండి ప్రభా తండ్రి అవును ప్రభా పాటల ద్వారా మీరు మహిమనుందండి ప్రభ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయనా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఏదైతే వాక్యం మేము విన్నాము అది మేము పాటించి ప్రకటించే వారిగా మేము ఉండాలా ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా ఇంకా ఈ ఆరాధనలో రాలేదో ప్రభ మా ప్రియులు వాళ్ళందరి త్వరగా ఈ ఆరాధనలో పాలు పొందుకోవాలా అలాగే ప్రభా యొక్క జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీరే ఆధిపత్యం చలాయించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ జరిగే ఆరా ఆరాధన అంతటికి మీకే మహిమ ఘనతా ప్రభావములు కలుగు కాక హలలుయ కాబట్టి ప్రభా ఈ ఆరాధన అంతట్ల మీరే ఆధిపత్యం చలాయించి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని నజరేడైన ఏసుక్రీస్త పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆ మేన్య బలమాదమ నదినీ మాగం పరిపూర్ణమై నదినీ మార్గం హేహో నా శేత్రువులు నను చూటినను నరకపు పాశములరి కాటినను నా శేత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరి కాటినను వరద వలె భక్తి నులు పోర్లిన్ వరద వలె భక్తి నులు పోర్లిన్ వదలక నను ఎడబాయని వదలక నను ఎడబాయని దేవే నా బలమా వేదార్థమై నదిని మార్గం పరిపూర్ణమై నదిని మాగం హేహో మరన పుట్ మరువక మొరలి ఊనత దుర్గమై రాక్షణ శృంగం మరణ పుట్రుల మరువక మొరలిడి ఊనత దుర్గం రాక్షణ శృంగం ధనాలయములో నా వినేను యములు నారు వినను అదిరనుదరణి బయకం పముచే అదిరనుదరని బయకపముచే ఏ హోవా నా బలమా ఏదార్థమైనది మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా నాదీపమును వెలుగించువాడు నాచీ కటిని వెలుగుగా చేయున్ నాచీకటిని వెలుగించువాడు నాది కటిని వెలుగు గేయున్ నుండి బలమైన చేతి జలరాశుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమై దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు రే హోవా పౌరుషము గల ప్రభు కోపీం పగ పార్వతముల పూనాదులు వణికెన్ పౌరుషము ప్రభు కోపేం పార్వతముల పూనాదులు వణికెన్ తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెన్ వైరులనేలెన్ దహించి వేసె వైరులనేల్లా ఏ హోవాయ గ పై ఆయన వాచు మేఘములను తన మాట గేను మేఘములా పై ఆయన వాచు మేఘము తన మాట ఉరుములు మేరు పులు మేండు గజేసి ఉరుములు మేరు పులు మేండు జేసి అపజయమి చును అపవాదకిని ఏ వా దయ గలవారి పైదయ చూపించు కటి లడల వికటము జూపు దయ గలవారి పైదయ కటిడల వికట ముజూపు గార్విష్టుల యొక్క గార్వమున నచ్చున్ గార్విష్టుల యొక్క గార్వమున నచున్ సార్వముని రిగి నార్వధికారి సార్వముని రిగి నార్వధికారి ఏ వానా బలమా ఏదార్థమై నదినీ మాగం పరిపూర్ణమై నదినీ మార్గం హే जीवम गल देवा बहुगा सुतुल आरूनी वे ए हो वीवम गल देवा बहुगा सुतुल आरूडनी दान्य జూపుచు ఆన్య దనులలో ధాన్యత జూపుచు ఆ లేలు యాస్తుతి గానము చేసేద ఆలు యాస్తుతి గన చేసే నా బలమా ఇదార్థమైనదినీ మార్గం పరిపూర్ణమైనదినీ మార్గం ప్రి చేస్తున్నాం సుతం మీ ప్రభావపరిచిన దీవా ఈ దిన మీరు కాశీ కాపాడు అబ్రాహం సాకుడే దీవానికి శుతం ప్రవర్తనలు తపస్సులు మాట్లాడే దేవా నీ పియా కుమార్తో మాట్లాడేదేవా ఇప్పుడు మాతో మీరు మాట్లాడి నాతో మాట్లాడి హలలియా ప్రసిద్ధాత్మ సహాయం చేయండి వాగ్దం చేసిన ప్రసిద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు హలలిగా మీ సరస్వతిని నడిపించి ఈ వాక్యం మీద సత్యం మీరే నేనే జీవం నేనే మార్గం సత్యం అన్న అలలి మీరు మాతో మీరు మాట్లాడి నడిపి దయచేసి ప్రతి ఆటగా మా సుభుద్ధి తొలగించి మీ బుద్ధి జ్ఞానం కలిగించి మనిసినప్పుడు అమిన్ అమీన్ అమిన్ అమిన్ ఉన్నారా ఉన్నారా రవి బ్రేదర్ అన్నా నేను కొద్ది వెహికల్ మీద ఉన్నా అన్నా నేను కొద్ది వెహికల్ మీద ఉన్నా దిలీప్ చదువుతున్నా సరే దిలీప్ దిలీప్ నేను కొద్ది బండి మీద ఉన్నా అన్నా ఓకే దిలీప్ చెప్పండి యాకూబ్ రాసిన పత్రిక మూడు అధ్యాయం ఓకే యాకూబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడులో పదిహేను నుంచి ఎయిటీన్ వరకు ఓకే బ్రదర్ ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది అయి ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండను అయితే ఏమంటాడు ఇక్కడ పద్యం యా ఇక్కడ చెప్తున్నాడు ఈ జ్ఞానం పైనుంచింది కాక ప్రకృతి చదువురా ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాకలియనం పై నుంచి దిగిన గాక భూ సంబంధమై ప్రకృతి వల జ్ఞానం ఇంకా చదువు ప్రకృతి సంబంధం దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది ఉన్నది ప్రకృతి సంబంధం దయ్యం జ్ఞానం ఉన్నది అంటే ఈ లోకం సంబంధ జ్ఞానం ప్రకృతి అంటే లోకం సంబంధి జ్ఞానం అంటే దేవుడు యాకు తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాం అలలియా ఈ లోకం జ్ఞానం అంట ప్రకృతి సమ దయ్యం జ్ఞానం అంటే ఇవ్వాలి ఈ దయ్యం జ్ఞానం ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు మన తెలియబెడుతున్నాడు ఏముంటాడంట మెల్లగా చదువు దిలీప్ ఓకే ఎలా అన్నగా ఎలైనా మత్స్యంట వివాదమును వివాదము అంటే కొట్టాడు కదా ఎక్కడ ఉండును ఎక్కడ అల్లరి ప్రతి ప్రతి నీచ కార్యమును ఉండను ప్రతి నీచ కార్యము అంటే దేవునికి కాపం కారణం ఉండేనంటే భయంకర అది నీచకరం అంటే దానికి పాపం సాధదు నీచకరం ఉండెను అని అక్కడ యాగపు తెలియపెడుతున్నాడు అలా ఈ లోకం అంతా దయ్యం కాను కదా అంతా నీచకరం ఉండెను ఇంకేమంటాడు అయితే పైనుండి వచ్చే జ్ఞానం అయితే పైన వచ్చిన జ్ఞానం మొట్టమొదటిది పవిత్రమైనది అలా పవిత్రం అంటే హోలీనెస్ అలా పవిత్రమైనది అని చెప్తుంది ఇక్కడ చాలా పరిశుద్ధమైనది జ్ఞానం తరువాత సమాధానకరమైనది అలా ఈ జ్ఞానం ఏం సమాధానం పడుతుందట ఏం చేస్తుందా సమాధానం పడుతుంట అలాయా ఆ కలవరిశిలో మన ప్రభు ఏం చేసిండు మనం పాపం చేస్తుండ ఏం చేసిండ్రు ఆ ముడి తిరిగి లేచి ఏం చేసి మనం వెతుకెళ్ళి ఆయన ఏం చేసిండు సమాధానం ఇస్తానికి వచ్చిన మనతోని కలిసానికి వచ్చినాడు ఆ ప్రభు అలాయ మనకు సమాధానం ఇచ్చిననుకో అలా లియ అలా ఈ జ్ఞానం కలిగి ఉన్న మనం ఈ జ్ఞానం ఉండే వాళ్ళు సమాధానం సమాధానం కలిగి సమాధానం కలిగి ఉన్నది ఇంకేమంటాడు మృదువైనది మృదువైన మంచిగా ఉన్నది సులభముగా లోబడి ఉన్నది లోబడి ఉన్నది అలా లియ లోబడుతుంది అంట సులుభంగా అలా లోబడి జీవితం అంటే తగ్గింపు లోబడి అంటే తగ్గించుకుంటుందా అలా అంటే హెచ్చించు అంటే ఈ లోకం జ్ఞానం ఉంది అలా ఇంకేమంటాడు కనికరమతోను మంచి ఫలములతో అలా కనికరం ఉంటుందంట ఈ జ్ఞానం ఏమున్నా కనికరం ఉందంట అలాయ ఇతరు మీద కనుకల జీపాల ఇతర భాగాలు బీ ఏం చేయాలా మనం చూస్తామంట కనుకరంతో ఉన్నది ఇతర భాగాలు మనం చూస్తామంట అలా మన మనదంట కాకుండా ఇతరుల బి ఒకప్ప గురు వారం కనికరంతో నిండి ఉన్నది కనికరం చూపిస్తుంటా ఈ జ్ఞానం ఇంకేమంటాడు నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానం అందు విత్తబడును అలా నీతి సమాధానము విత్తేవారుకు సమాధానం విత్తబడును అలా అలా చెప్పింటైంది ఏది మనకు అదే సమాధానం మనకు వస్తుంది ఈ ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది బుద్ధి జ్ఞానం సరస్వతం ఏసు ప్రవృద్ధకం జ్ఞానం అంటే ఆయన వాక్యం ఎప్పుడు జ్ఞానం మనం మన బా వాక్యం చదువుతారో మన కలిసి సహా తెలియపెడతాడు దేవుడు అలా అయితే ఈ జ్ఞానం నుంచి కొన్ని నిమిషం చూస్తున్నా ఈ జ్ఞానం చూద్దాం రెండు జ్ఞానం ఉంది ఇక్కడ సమయల్ గంధం మొదటి సమయల్ దిలీప్ మొదటి సమయల్ ఇరవై ఐదో ఈ ట్వంటీ ఫైవ్ చాప్టర్ రెండు రెండో వచనం కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను కర్మేలును కర్మేలును మాయోను మాయోనందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండేను ఆస్తి గలవాడు కాపురం అంటే రిచ్ మ్యాన్ అంటే చాలా ఆస్తి గలవాడు అక్కడ ఉండేను అని ఇక్కడ సమయంలో రాయబడింది చాలా గొప్ప వ్యక్తి ఇలా అతడు బహుభాగ్యవంతుడు అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అంటే అంటే అంతగల ఆస్తి గలవాడు అలా అంతగా దేవుడు పెట్టినడు భూలోకంలో అంతగా ఆస్తి వాడవుడు గొర్రెలు మన అన్ని పెట్టినట్టు అజు తమ్మక్కడ చదువు బ్రెండా అతడు కర్మేలులో తన గొర్రెల బొత్తు కత్తించుటకై పోయిల్చు బొచ్చు గరుకుంటూ పోయి ఉండెను అతని పేరు అతని పేరు నాబాలు అక్కడ పోయి ఏం చేస్తున్నా గొచ్చే గుర్ర బొచ్చు కత్తిరిస్తున్నాడట అక్కడ పోయి అక్కడ ఉండెను అయితే చూద్దాం మనం ఇక్కడ అతని భార్య పేరు అభిగయులు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబిద్ది గలదై రూపశీ అలా సుబుద్ధి గై రూపస్తం ఉంటాడు అంటే బ్యూటీ ఉన్నది ఈ స్త్రీ అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అలా నాభాలు ఏమునంట మోటువాడులు దుర్మార్గ ఉండే అంటే అంటే మనం తెలుసుకోవాలా అంటే ఆయనకు అంతం లేదు ఏది వచ్చినా కానీ నేనే కరెక్ట్ నేనే దేవుడు ఆయన అసింతుడు నా మాటనే చెల్లించాలా ఇతరు మాట ఆయన ఇన్నాడు నా మాటనే ఇంటను మీ కూడా వెళ్ళిపోయి అంటే ఆ గుణగానం కలిగిన వ్యక్తి చూద్దాం మనం అతడు కాలేబు సంతతి వాడు అతను ఎక్కడి నుంచి వచ్చినంట కాలేబు సంతతి వాడు నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయిచున్నాడని అరణ్య దావీదు విని అలా నాబాలు అక్కడ బొచ్చే కత్తులు దావీ ఈ నావాల కోసం దావీ ఇని దావీ ఏం చెప్తున్నాడు అక్కడ మనం ఓకే బ్రదర్ తన పని వారిలో మందిని పిలిచి వారితో ఇట్లా మీరు మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల కుశల పర్గ ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను అలా ఏమన్నా శుభం కలిగిన మన ప్రభువి చెప్తారుగా ఇద్దరిద్దరు పోండి ఏ ఇంటికి శుభం చెప్పమంటాడు మన ప్రభువి సేవలో ఏమంటే ఏ ఇంటికి అక్కడ అక్కడ సమాధానం కుంటుకు సమాధానం వస్తుంది అయితే చూస్తే శివమని కలుగమంటున్న మంచిది కలిపాలికి రామని చెప్తున్నా పది పది మంది పనివారికి పిచ్చి దావి చెప్తున్నాడు అయితే నీ యొద్ గొర్రెల బొచ్చు కత్తిరిచు వారున్నారని సంగతి నాకు వినబడెను నీ ఎంత గుర్రచి నాకు వినబడెను నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ చేసి ఉండలేదు కానీ నీ గుర్ర వాళ్ళు ఉండగా చేసి ఉండలేదు వారు కర్మీలలో నున్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు అలా కర్మలలో కారణం ఏది పోడగొట్టుకోలేదు ఏమో ఎందుకు పొడగొట్టుకున్నట్టీ పని వారిని నువ్వు అడిగిన ఎడల వారలాగు చెప్పు కాబట్టి నా పని వారికి దయచూపు నా పని వారికి దయచూపు శుభదినమున మేము వచ్చి కదా నీకిష్టం శుభదినం వచ్చింది కదా నీ చెప్తాను నీ కిష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావిదునకు ఇమ్ము ఇమ్ము దావిదెమ్మనడు శుభం పలికి రామంటుడు దావిదమ్మంటుడు శుభం పలికి వచ్చేయమంటు ఈమంటు ఏమన్నా ఏంటి అని చెప్తుంది ఇక్కడ ఏమంటుడు ఇక్కడ ఈ మని చెప్తుంది ఇక్కడ చూద్దాం మనం దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలనకు తెలియజేసి కూర్చుండగా అలా నా బాలతోని మాట్లాడుతుండు ఎవరితోని మాట్లాడుతున్నాం దావి సేవకులు నా బాలతో మాట్లాడుతుంది దావీది మళ్ళీ శుభం ఏముందో కలిగి మీరు శివం పలికి రామని చెప్తే ఇక్కడ నాబాలతోని దావి సేవకులు మాట్లాడుతుండ్రు ఇక్కడ చూద్దాం నాబాలు దావీదు ఎవడు ఇప్పుడు నాబాలు నా ఇప్పుడు మా మాట చూడండి ఇప్పుడు ఈయనకు ఏమొస్తుంది ఈయనలో కోపం వస్తుంది కోపం మీరుషా అయితేమంటారు మళ్ళా చదువు నా బాలు దావీదు ఎవడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అనేకులున్నారు నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొత్తు నా గొర్రెల బొచ్చు కత్తిరించి కొరకు నేను వదించిన పశు తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా ఎంత చేసినా నువ్వు ఇచ్చిన దావి దావీకి ఇచ్చినా అని అక్కడ చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడు ఇంకా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి అసలు దావితే ఏమన్నాడు శివం కలిగ్రహం అంటే ఈ దావి వీళ్ళు ఏం చేస్తు పని వారు అడిగి పోయి చెప్తున్నారు ఆయన నా వాళ్ళ వ్యక్తి ఏమేమి చెప్పినా దావీ చెప్తే దావిత్యం వచ్చి కోపం వచ్చినట్టు అక్కడ దావీద్కు దావీద్కు భయంకర కోపం వచ్చి దావీద్ం చేస్తున్నా యుద్ధంకు సిద్ధపడుతున్నారు చూసాం ఇక్కడ దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడుగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను దావీ ధరించను దాని పని వాళ్ళు కత్తి ధరించుకుం చేస్తు ఇప్పుడు ఈ నాబాల మీద యుద్ధం చేస్తాను దావీ దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు మంది సామాను దగ్గర నిలిచిరి రెండు వందల మంది సామానుల దగ్గర నిలిచి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగాయులతో ఇట్లా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుసిన ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడలే మాట్లాడ ఇక్కడ చూసే తన భార్యతో నాబాలన్న బాధ్యతను చెప్తున్న ఒక పనివాడు పరిగెత్తి చూసి ఏం జరుగుతుంది వచ్చి తన నాబాలున్న పనివాడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడు తన పనివారు వచ్చి కుశలపంగా చెప్తుండే అమ్మా కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడలేడు అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు అప్పుడు చెప్తున్నావు ఆ మనుషులు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్యను సంచరించున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు అలలియ పొలంలో చెప్తున్నాం పని చేస్తున్నావు అపాయం కానీ ఏది సంభవించలేదు ఇంకేమంటాడు వాళ్ళ గోడే వల్ల నిలబడి ఉన్నాడంట చూడు అక్కడ చెప్తాడు పనివారు మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి బగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది అలలియ పాకారంగా ఉండండి ఒక పారం కానీ ఉండేట ఎవ్వరు రాకుండా ఎవ్వరు మీద యుద్ధం చేయకుండా ఎవ్వరు దొంగకుంటా ఆ పాకారం అంటే చుట్టుముట్టుంటారు పని ఆ అభిగ్ఞ చెప్తున్నాడు అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచింపంచు ఆలోచించను అలా చూస్తే బహు జాగ్రత్తగా నువ్వు అంటే ఈ నాభాల ఆస్తి ఉన్నది ఎంత ఉన్నది ఈ మొరటరు జ్ఞానం లేదు ఇక పని వరకు ఉన్న జ్ఞానం ఈ మొరటరుకు లేదు ఇక పని చేసే వారి జ్ఞానం ఈనకు లేదు కనుక ఇప్పుడు చెప్తుండమ్మా నువ్వు జాగ్రత్తగా ఇను మన యజమానుడు బహు పనికి మాలినవాడు అలా చూడండి వాళ్ళ భార్య ఉండట చెప్తుడు మన యజమానుడు పనికి రాను వాడు అంటే ఎంత భయంకరంగా ఉంది అక్కడ ఎంత ఎంతగా దుస్తున్నాడు ఆయన ఎవని తనతో మాట్లాడని ఏడు అని ఎవరితోని తను మాట్లాడని ఏడు అందుకు అభిగయులు నా బాలు ఏమీ చెప్పక త్వరపడి రెండు నా బాల్తో ఏం చెప్పక రొట్టెలను రెండు ద్రాక్షారెల్లగా చదువు చెప్పక త్వరపడి రెండు రొట్టెలను రెండు ద్రాక్షారస్తపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్షా గెలలను రెండు వందల అంజూరపు అడలను గర్ధబొమ్ముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవిడి నేను మీ వెనక నుండి వచ్చేదనని తని పని ఆజ్ఞనిచ్చి పంపిను హలో ఇక్కడ చూస్తే ఏం చేస్తుంది కానుకలు పంపిస్తుంది ఇక్కడ హలో ఏం చేస్తుంది కానుకల బట్టి సమాధానం పడుతుంది కానుకలు బట్టి ఏం చేస్తుంది సమాధానం పడుతుంది దావీదకు కోపం సమాధానంకు చెల్లార్థానికి ఈ స్త్రీ చేస్తున్నట అలా సమాధాన పడుతుంది ఎందుమంటే ఈయన చెప్పిన మూర్ఖ మాట నుంచి దావిదు ఏం చెప్పడం చెప్తాడు ఇంకా దీని ఎనకా చెప్తాడు మీ చదువు ప్రార్ మీద ఎక్కి పర్వతపు లోయ లోయలోనికి వచ్చు దావీదును అతని జనులను ఆముకు ఎదురు పడిరి ఆమె వారిని కలిసి కొను అంతక మునుపు దావీ నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి తిని ఉపకారం ఇక దావీ ఉపకారం నాకు అపకారం చేసి అని అనుకొని అతనికి ఉన్న వారిలో ఒక మగ పిల్లవాణి నైనను తెల్లవారినప్పటికీ నేనుండనియను అలా దావిత్ అంటున్న ఒక మగ పిల్లవానికి ఆస్తి ఏది ఉండకుండా అంతని నాశనం చేస్తాను దావిత్ కోపంలోంచి తన పారి అంటే గురంలో యుద్ధంకు దావిద్ అయితే చూద్దాం ఇక్కడ లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావిదు శత్రువులకు కలుగు చేయునుగా కానీ ప్రమాణము చేసి ఉండెను చదువు అభిగయులు దావిదును కనుగొని గార్ధాబము మీద త్వరగా దిగి దావిదుకు కలుసుకున్న ఈ అభిగేయులు దావితోని కలిసి త్వరగా దిగి ఏమంటుంది ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి శాస్త్రంగా దావిద్ కు నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఎట్లా నేను అతని పాదాలు పట్టుకొని ఇది సమాధానం పడుతుంది హలలియా ఎందుకు పడుతుంట ఈ వాక్యం చూస్తే చాలా విధి ఉంది హలలియా ఎట్లా మనం మనం శ్రమాలకి ఎట్లా వద్దలా ఎట్లా సమాధానం ఉండాలా అని మనం ఇక్కడ చూస్తుంటాయి హలలియా దావిద్ పాదాలు పట్టుకొని ఇంకేమై ఇక్కడ నా ఏలినవాడ నా ఈ దోషము నాదని ఎంచుము అలలియ ఈ దోషం నా నాది అని ఎంచుము అలలియ నా ఇలిన ఈ దోషమునుగా ఈ పాపం నా పాపమని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాట మాట్లాడనిమ్ము నీ దాసు నన్ను మాట్లాడము నా మాట ఇనుము పూర్తిగా నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించము అలలియ నేను చెప్పిన మాటను నా వెళ్ళిన వాడాలను ఆలకించము అంటే దావి దేం చేస్తున్న ఇంటి అక్కడ ఆ జ్ఞానం గతులు ఆ ఇస్త్రి పోయి సుబుద్ధి ఇస్త్రి పోయి దావితో కలుచుకుంది నా వెళ్ళిన వాడ దుస్తుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అలా తన భర్త చెప్తుంది దుస్తుైన నాభాల మీద లక్ష్య పెట్టవద్దు ఇషాయని చెప్తుంది ఇంకేముంటుంది అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు గుణం దృష్టిస్తున్నది అతని పేరు నాబాలు అతని పేరు నాబాలు మోటుతనం అతని గుణము నా ఏలినవాడా పంపించిన పనివారు నాకు కనబడలేదు పంపించి నువ్వు పంపించిన పని నాకు కనబడలేదు చదవాలా బ్రదర్ ఇంకా చదువు చదువు బ్ర కొంచెం నా ఏలినవాడోవ జీవముతోడు నీ జీవ జీవ నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యహోవ నిన్ను ఆపి ఉన్నాడు అలలి ఏమంటాడు యహోవా నిన్ను ఆపి ఉన్నాడు అలలియ దావిద్ ఎంతో కోపంగా వస్తున్నాడు ఆ దేవుని పేరుట చెప్తుంది దావిద్కు యహువా ఈ రోజు నిన్ను ఆపి ఉన్నాడు అని చెప్తుంది దావి దీని అక్కడ చూద్దాం నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యహో జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను చెబుతున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయిను ఉద్దేశించు వారును నా బాలు వలె ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ యుద్ధ తెచ్చిన ఈ కానుకను నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నన్ను దాసు నా తప్పు క్షమించము అలూయ ఏమంటుంది ఈ కానికలు తీసుకొని నన్ను క్షమించు అని చెప్తుంది అలలియ ఏం చేస్తుంది ఆ టైంలో సమాధాన పడుతుంది అలలియ ఈ దోషం నా దోషం అని శ్రమించు నా వెళ్ళిన వాడ వచ్చినప్పుడు నీ పని వాళ్ళు నన్ను క్షమించి ఈ తీసుకో నా ఏలినవాడవగు నీవు నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును నువ్వు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును నీ బ్రతుకు దినములు అపాయం కలగదు నిన్ను హింసించటకైనాను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడలాడ నా ఏలినవాడవగు వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యహోవ ఎద్ద నున్న జీవపు మాటలో కట్టుబడను జీవ మాటలో కట్టుబడి ఉన్నది అలలీయ ఎక్కడుందంట మనం చూస్తాం మీ జీవము కుది పత్రిక ఆ జీవ ఊటలో కట్టి ఉంది అంటే దాగి ఉన్నదని చెప్తుంది జ్ఞానం వహిస్తుంది ఎంత దావిత్తుకుని అర్థం చేసుకుంది నీ నీ జీవం ఆ జీవపు కట్టలో ఏమంటుంది వాదే చదువు దిలీప్ ఓకే నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యువ యొద్ధ నున్న జీవపు జీవపు మూటలో కట్టబడును జీవ మూటలో కట్టబడును అలాగే అక్కడ ఉంది నీ ప్రాణం అని చెప్తుంది ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రుల ప్రాణములను విసిరివేయును యహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవించిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇస్రాయేలుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిస్కారముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనోవిచారమైన దుఃఖమైనను నా ఏలిన నీకు ఎంత మాత్రము కలగకపోవును గాక యహో నీ చెప్పండి కదా చదువు పది దినములైన తరువాత యహోవాన్ నాబాలును మొత్తగా అతడు చండిపోయాను ఇక్కడ చూస్తే ఇక్కడ దావిదండ్రుడిని చూపించిన సుబుద్ధికు యహోవా నాకు ఆపును ఇక్కడ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూసినాం ఇక్కడ థర్టీ త్రీ పైన థర్టీ టూ చూడు థర్టీ త్రీ ఓకే బ్రేదర్ నేను పగ తీర్చుకోనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక ఇప్పుడు చెప్తున్నాడు ఏమంటాడు ఈ దినం పగ తీసుకు ఏమంట మేను పగ తీర్చుకొనుకుండను ఈ దినమున ప్రాణము తీయకుండా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక అలనీ చదువు ఇంకా నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాకూసిన బుద్ధి ఆశీర్వాదం దావి దీవిస్తున్నాడు ఇంకేమంటాడు నీవు త్వరపడి హలో వినపడుతున్నా పద నీవు త్వర నీవు త్వరపడి నన్ను ఎదుర్కొన పోయిన నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయేలుల దేవుడైన యహువా జీవముతోడు తెల్లవారులోగా నా బాలునకు మగవాడొకడను విడవబడనన్న మాట నిచ్చయముగా అని చెప్పి అలూయ్య అప్పుడు ఏమంటుడు దేవుడు నీ ధర నన్ను ఆకర్షుకు అంటే ఈయన బుద్ధి ధర ఏం చేసింది అలదూయ్య తన పని తన ఆస్తిని ఏం చేసింది ఆ ప్రజల్ని కాపాడుకుంది అలదూయ్య దావి దావి ఇక్కడ చూసే ఆ దావి ఒక కోపం ఏం చేసింది ఆ కానుకలు జరిగినప్పటికీ సాయిద పడి ఆయన కాల్బట్టి అప్పుడు దావి దండు చూపించిన బుద్ధికు ఆశ్చర్యపడిన దావిద్ అలా లే చెప్పంటే ఇక్కడ చూస్తే నా ఒక చీకటి దయ్యం కలిగి ఉన్నాడు అలా ఈమె సబుద్ధి కలిగి ఉంది లోపలి సమాధానం తన జనను తన ప్రజని తన వర్షవి కాపాడుకుంది అలా లే చెప్పండి ఈ బుద్ధి తర మనం ఏం చేసిన అనేకులకు మనం సమాధానం కాపాడుకోవాలా అది అది ఈ బుద్ధి ఎంత వస్తుండే దేవుని వాక్యం చదువుతుండే ప్రసంగలు అనేక రాయబడి ఉంది బుద్ధి కోసం మన ప్రవర్తవి అన్ని రాయబడి ఉంది కనుక బుద్ధికు ఎప్పుడు నువ్వు దేవుని జ్ఞానం ప్రేమిస్తాడో నువ్వు రక్షించబడతావు అది నిన్ను కాపాడుతూనే ఉంది కనుక ఈ బుద్ధి కలిగి లోకంలో జీవించాలా పథకం మనం సమాధానపడాలా ప్రేమించానుకో మనం ఇక్కడ చూస్తే ఆయన చేసిన ధ్వరంకు ఈమెం చేసి కాదుగా చేసిందంట అలా చెప్పంటే ఇక్కడ చూస్తే ఈ బైబుల్ సమేత రాయబడింది స్వబుద్ధి అంటే ఆ స్త్రీ అంటే సంగము సాధస్ సంగం ఏం చేయాలా అలా అనేకు రక్షించాలా మంచి బుద్ధి కలిగి అనేకు రక్షించాలా స్త్రీ అంటే సంగంపు సాధదు స్వబుద్ధి అంటే దేవునికి బుద్ధి కలిగి అనేక రక్షించాలా ఆ మన రక్షించి దేవుని దగ్గర శిల్వ దగ్గర నడిపేయాలా దేవుని వచ్చి నా వాక్యం దీవించి కాక ఆమెన్ బ్రదర్ ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేశాం పేరు వన్ బై వన్ ప్రార్థనలు వెళ్ళిపోదాం మహాపరుషుదుడ మహోన్నతుడ గొప్ప దేవ కనిక్రమగల తండ్రి కృప కలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి అయిన ఏసయ్య నీకు వందనలు తండ్రి నా ప్రభా నీకు స్తోతుల తండ్రి ప్రభా గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ కృపలో తండ్రి దివారాత్రములు ప్రభా కంటి పాప వలే కాపాడి ఈ దినముకు నీ నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ మధ్యాహ్న కాలము సమయమందు నిన్ను భాగ్యము ధన్యత నీ స్వరము నిపించే భాగ్యము ధన్యులు చేసిన పరలోకమందున్న నా తండ్రి నా ఏసయ్య నీకి వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభాతండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభాములు తండ్రి ఎసయ్య నీకే యుగ యుగముల కలుగును గాక హలెలుయ నా దేవ నా తండ్రి ఇదిగో ప్రభా పాటల ద్వారా మీరు మహిమ నందారు ప్రభా ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి అవును ప్రభా ఈ లోక జ్ఞానము దయ్యముల జ్ఞానం ప్రభా కాబట్టి తండ్రి ఆ జ్ఞానం మాకు అవసరం లేదు ప్రభా నాయన పరలోకం జ్ఞానం మాకు దయచే ప్రభాతండ్రి ఆ జ్ఞానం ఎంతో పవిత్రమైనది రమ్యమైనది ప్రభా తండ్రి కాబట్టి ఆ జ్ఞానం మా అందరికీ దయచే ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తిమంతుడు ప్రభా నాయన సర్వలోకాన్ని సర్వ సృష్టితో మాటతోనే సృష్టించిన గొప్ప దండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా కాబట్టి నాయన దినదినం ప్రభాని యొక్క వాక్యం ద్వారా మీ దాసుల ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఏదైతే విన్న వాక్యం ప్రభా విని పాటించి ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా తండ్రి అవును ప్రభా ఎసయ ఎంతో మంది ప్రియులు ప్రభా యొక్క వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ప్రభా ఆక్సిజన్ లేక బెడ్స్ మీద లేక ప్రభా నాయన వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రభా తండ్రి వాళ్ళందరి పట్ల ప్రభా మీ ప్రేమ మీ కృప మీ జాలి దయ కణికరం చూపించి నా ప్రభాపతి ఒక్కరిని ఆ కలవరి సిరిలో మీరు పొందిన గాయముల ద్వారా ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి అవును ప్రభా ఈ యొక్క తెగులను ప్రభా గద్దించే అధికారం మీరు మాకు ఇవ్వలేదు తండ్రి కాబట్టి పరలోక నా తండ్రి అది ఆ అధికారం మీకే ఉంది కాబట్టి తండ్రి మీరే ప్రభా వేసయ్యా దాన్ని గద్దించను గాక హలెలుయా తండ్రి ఎంతమంది ప్రభానైనా సేవకులు ప్రభా మీ అందు నిద్రించినారు ప్రభా వాళ్ళంతా ప్రభాన అయినా పరలోక నీతో ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా వాళ్ళ కుటుంబాలను వాళ్ళ సంఘాల గురించి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి ప్రభా తండ్రి అక్కడ గొప్ప సేవకులను మీరు లేవనెత్తండి లేవనెత్తండి ప్రభా నీ సత్యాన్ని ప్రకటించే సేవకులను మీరు లేవనెత్తండి వాళ్ళ కుటుంబం పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరం చూపించి వాళ్ళు బ్రతుకు దినములంతా ప్రభా మీ యొక్క కృప మీరు సదాకాలం వాళ్ళకు తోడయుండి నడిపించండి తండ్రి అవును ప్రభా ఎంతో మంది భార్యలను భర్తలను పిల్లలను బంధువులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ప్రభా ఎటు చూసినా ప్రభా మృతి ప్రభా ఎంతో మంది దుఃఖంతో నిరాశ నిష్పృల్లో ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి వాళ్ళందరి పట్ల మీ కణికం చూపించండి మీ కృప చూపించండి ప్రభా వాళ్ళని మీరే ఓదార్పు దయచేయండి ప్రభా నాయన వాళ్ళకి మీరే తోడై ఉండండి ప్రభా తండ్రి వాళ్ళకి మీరే సదాకాలం తోడయ్యండి మీరే నడిపించండి ప్రభా నా తండ్రి కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని వాళ్ళ పిల్లల్ని బంధువులని అందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా మీ కృపలో ప్రభా యొక్క వైరస్ కానీ ప్రభా నాయన యొక్క వ్యాక్సిన్లకు కానీ ఇంకా ప్రభా నాయన భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒక్క తెగుల నుంచి ప్రభా మీరే మమ్మల్ని కాచి కాపాడే మీ కృపలో భద్రపరచుకోండి నాయనా మీ సేవకులుగా నాయన మీరు మమ్మల్ని తండ్రి నీ యొక్క విధానంలోకి నాయన మీ యొక్క తండ్రి చిత్తంలోకి నడిపిస్తున్నారు ప్రభా ప్రభా అవును ప్రభా మీరు నువ్వు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు ప్రభా ప్రతి దినం నీ ద్వారా ప్రభావ నీ ఎన్నో మరుగైన మర్మాలు మాకు బయలుపరిస్తే మమ్మల్ని అందరినీ రాకడికి సిద్ధపరుస్తున్నందుకు నీకు ఇచ్చినా రుణం తీర్చుకోలేం ప్రభా నాయన కాబట్టి తండ్రి నీకే మహిమ ఘనతా ప్రభావములు తండ్రి యుగ కలుగును గాక అవును ప్రభా తండ్రి నాయన ఇంకా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభా ఇంకా మాలో ఏమైనా లోకమాలి నేను లోక సంబంధమైన ఆలోచనల తలంపులతో లోక సంబంధమైన కట్టుబాట్లు ఆ బంధకాల్లో మేము చిక్కుంటే కేవలం నీ యొక్క జీవమైన వాక్యమే ఆ బంధకాల నుంచి మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి తండ్రి ఏదైతే విన్న వాక్యము స్వీకరించి పాటించి దాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ లేవనెత్తండి చంద్రశేఖర్ అన్న కుటుంబం గురించి కూడా ప్రభా నీ సన్నిధిలో నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే అన్న పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అన్నదమ్ములు బంధువులు అందరికి మీరు మంచి ఆరోగం దయచేయండి ప్రభా ఈ యొక్క వైరస్ నుంచి యొక్క తెగుళ్ల నుంచి యొక్క వ్యాక్సిన్ల నుంచి ప్రభా మీరే వాళ్ళను కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి అన్న కుటుంబం చుట్టూ ప్రభానాయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి ఆ ఇంటి చుట్టూ మీ యొక్క దేవదూత కాపుదల పెట్టండి ప్రభానాయన మీ యొక్క అగ్ని ఆ ఇంటి చుట్టూ పెట్టండి ప్రభానాయన ఇంకా అన్న ద్వారా మీరు ఎన్నో ఎన్నో విషయాలు మీరు మాట్లాడండి ప్రభా అవును ప్రభా నా తండ్రి ఆ రోజు ప్రభా శిష్యులకి మీరు ఏ రీతిగా ప్రభానైనా భవిష్యత్తును మీరు చూపించినారో ఈ రోజు ప్రభా అన్న ద్వారా మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి మీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన మీకే మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక ఇదిగో ప్రభా ఢిల్లీ బ్రదర్ వల్ల నాన్న ఆరోగ్యం ఇంకా తండ్రి నిలకడగా లేదు ప్రభ నాయన లేవడానికి కూడా కష్టంగా ఉంది ప్రభా నాయన ఆ యొక్క సహోదరుడు పట్ల మీ ప్రేమ జాలి దయ కణికరం మీ కృప చూపించి నాయన ఆ కలవరిశిలో మీరు పొందిన గాయముల ద్వారా తాకి ఆయన్ని సంపూర్ణంగా స్వస్థత ఇచ్చేయండి ప్రభా ఆయన కూడా రక్షణ పొందాలా మారు మనసు పొందాలా పరిశుద్ధ నామంలో రక్షణ పొందాలా ప్రభా నీ తట్టు తిరగాల నీకు సాక్షులుగా లేవనెత్తండి ప్రభా కాబట్టి దిల్లీ బ్రదర్ వాళ్ళ కుటుంబం అంతా ప్రభా రక్షణలోకి రావాలా వాళ్ళందరూ ప్రభా నీ రాకడే సిద్ధపడి అనేకుల్ని సిద్ధపాటుగా చేయాలా ప్రభా అలాగే దినేష్ బ్రదర్ కూడా ప్రభానైనా హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా ఆ బ్రదర్ పట్ల కూడా మీ ప్రేమ జాలి దయ కనికరం చూపించి మీరే ఆయనను తాకి ఆ కలవరిసిలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆ కుటుంబం కూడా ప్రభానయన నీ తట్టు తిరిగేలాగున్నా మీరే ప్రేమ చూపించండి వాళ్ళందరూ రక్షణ పొందాలా ప్రభా నాయన తండ్రి అవును ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభానైనా స్వస్థత మీ గాయముల దగ్గర ఉంది కాబట్టి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్క వైరస్ బాధితులు మీరు తాకి స్వస్థ పరచాన్ని తండ్రి కాబట్టి ప్రభాన ఆయన తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు స్తోతులు స్తోత్రంలో ప్రభా తండ్రి ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బ్రదర్ సిస్టర్ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ ప్రభా మీరు రాకడా సిద్ధపాటు చేసి వాళ్ళు ఇంకా ఎంతో మందిని ప్రభాన ఆయన సిద్ధపాటు చేసేలాగా వాళ్ళందరినీ మేము లేవనెత్తమని ఈ అంత్య దినాల్లో ప్రభాన ఆయన మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మురింపు అందరి మీద ఇస్తానన్నావు కాబట్టి ఆయన మేమందరం పరిశుద్ధ ఏసుక్రీస్తు నాయన మీ యొక్క నా తండ్రి పరిశుద్ధాత్మలోనే మేము బాప్తిసం పొందాలా ఆ నీళ్ళలో మాకు బాప్తీసం దొరికింది గాని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంలో బాప్తీసం లేకపోతే నీ సేవ చేయలేం ప్రభా ఈ లోక శ్రమలను ఈ లోకత్వంలో ఉన్న దయ్యాలను అన్నిటినీ మేము జయించాలంటే మాకు నాయన యొక్క పరిశుద్ధాత్మలో బాప్తీసం కావాలా ప్రభా కాబట్టి మమ్మల్ని అందరినీ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తీసం దయచేమని నీరాకడ సిద్ధపాటుగా ఉంది కాబట్టి తండ్రిని యొక్క పెండ్లు కింద జరిగిపో కాబట్టి ఆ యొక్క పత్రికల ప్రభ అనేకులకు మేము చాటి ప్రకటించే వారిగా మమ్మల్ందరినీ లేవనెత్తమని నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను tandri amen amen పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ ఆయన సర్వలోక సృష్టికర్త సర్వోన్నతుడా మహోన్నతుడా నీకు లెక్కలేని నీ వందనాల తండ్రి నా ప్రభావ గడిచిన కాలం అంతా నీకు కృపా కనికరంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చోట భద్రపరిచినా ఈ దినం ఈ గడి ఎవరుకున్న ప్రభావ మమ్మల్ని సజ్జులు మమ్మల్ని సజ్జులు లెక్కలో ఉంచినందుకై నీ కోట్ల అధికృత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగయుగములు నీకే చెల్లిస్తున్నాం ప్రవాహాలు ఏ సయాహిగు అన్న తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రవాహ నీ నామన మేము కూడుకుని ప్రభా తండ్రి మీరే పాటల ద్వారా మహిమని ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా నా తండ్రి ఈ లోకపు జ్ఞానం గురించి మీరు మాట్లాడినారు ప్రభ ఈ లోకపు జ్ఞానం అంతా నాయన జ్ఞానం మళ్ళీ ఉంటుందని మీరు మాతో మాట్లాడినారు ప్రభా అవును తండ్రి నైనా ఈ లోక జ్ఞానం ప్రభా మేము విడిచిపెట్టాలా ప్రభా నా తండ్రి ఈ లోకపు జ్ఞానం కొరకు మేము ప్రయాస పడకూడదు ప్రభా నైనా మీ యొక్క జ్ఞానాన్ని పొందుకుంటే మా ఆశాంత చూపించాలా ప్రాభ ఆయన మీ యొక్క విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో మేము నాటుకోవాల ప్రభావ అయినా తండ్రి మేము అదే రీతిగా నైనా అవలంబించాల ప్రభావ మా జీవితాల్లో ప్రాక్టీస్ చేయాల ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావ మీ యొక్క శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభ ఇది నైనా వైరస్ బాధితులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ నైనా ఎంతో మంది నా ప్రభావ ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభావం తగ్గించినావు ప్రభా నీకు వందనాలు ప్రభావ మా దేశ ప్రజల పట్ల నేను యొక్క కనికరం చూపించినావు ప్రభావ నీకు వందనాలు తండ్రి ఇదిగో నైనా ఇంకనూ ఎంతో మంది నైనా ఈ వైరస్ బారిన పడి ఉన్నారు ప్రభాన మీరే వారందరినీ స్వస్థపరచండి ప్రభావ ఇంకనూ ప్రభా వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అన్న ప్రభావ ఇవేవరైనా కొత్త కొత్త రకాల రోగాలతో నా తండ్రి రాబోతున్నాయి ప్రభావ మీరే వారందరినీ నా తండ్రి ఇవన్నీ ఎందు నిమిత్తం వస్తున్నాయి ప్రభావ ఇరుగాల ప్రభావ ని విడిచిపెట్టి ప్రభావ సృష్టికరతమైన నీ తటు వాళ్ళు తిరుగులని మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆయన ఇదిగైనా తండ్రి ఇంకా ఎవరెవరైతే వైరస్ లో ఇబ్బంది పడుతున్నారు ఎవరెవరైతే నైనా వారు ఆశ్రయం కోల్పోయినారో ప్రభావ ఎవరైతే బెడ్స్ దొరకట్లేదో మందులు దొరకట్లేదో ప్రభావ ఎవరైతే నైనా వైద్యానికి కూడా అర్హుల కాలి వారి వైద్యం కూడా అందరి స్థితిలో ఉన్నారో ప్రభావ వారందరి పట్ల మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారందరి పట్ల మీ కృప కనికరం చూపించండి ప్రభా మీరు వారందరినీ స్వస్థపరచండి ఆయన కావాల్సిన ప్రతి అవసరతం తీర్చండి అనుదినాహారం దయచేయండి ప్రభావ అనేకులు ప్రభావ నీ తోట తిరుగుల మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదైనా తండ్రి మా పిల్లలు ఎంతో మంది నైనా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటారని మీరే వారి పట్ల కనికరం చూపించండి ప్రభా దిలీప్ బ్రదర్ ఫాదర్ మీరు ముట్టండి నైనా తాకండి ప్రభా సంపూర్ణ స్వస్థంగా ఇచ్చేయండి ప్రభా నైనా మీకోసం సేవకునిగా మార్చుకుని ప్రభావ నేను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కుటుంబంలో ప్రత్యేక అనారోగ్యాలు తీసివేసి వాళ్ళ తండ్రి గారిని మీరే సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదైనా ఇంకా ఎవరెవరైతే నైనా ఇబ్బందులు పడుతున్నారో వారందరిని బట్టి నేను మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీరేనా మీ యొక్క కృపా కనిక్రంతో నేను వారి కాచి కాపాడండి మీరే మీ యొక్క రెక్కలు చట్టం వాళ్ళందరినీ భద్రపరచని ప్రభా నైనా అపవాదికి అధికారం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇద తండ్రి అంత దినాల్లో ప్రభా మేము ఎంతో మెలుకు నా తండ్రి నైనా ఎప్పుడూ కేక వినబడుతుందని మేము ఎక్కువ ఎదురు చూస్తుండాల ప్రాభాన తండండి మేము మత్తులో మేము నిద్రపోతుంటే ప్రభావి కేక మాకు వినపడదు ప్రాభ అయినా మేము ఇక్కడ మిగిలిపోతాం ప్రభావ రీతి వినడానికి వీలదు ప్రభావ నేను ఎప్పుడెప్పుడు మేము ఎంతో జాగ్రత్తగా నత్త మేము నడుచుకోవాలి ప్రతి విషయం ముందు మేము మీ యొక్క పోలి జీవించే కృపణ శక్తిని దయచేయండి ప్రాభానయన ప్రతి విషయంలో ప్రభావ మేము విజయం సాధించాలా ప్రభా ఏ విషయంలోనూ అపవాదికి చోటి వద్దు ప్రభావ ఏ విషయంలోనూ మోసపోవద్దు ప్రభావ ఏ విషయంలోనూ ప్రభా నేను మీకు దూరం అవడానికి వీళ్ళది ప్రభా ఎల్లప్పుడూ మీతోనే ఉండకు సహాయం దయచేయండి ప్రభా మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను క్షమించండి ప్రభావ వాటిని అధిగమించే శక్తిని దయచేయండి ప్రభా నైనా మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రభా మేము మారాల ప్రభా ఇది నా తండ్రి నైనా విన వాక్యం ప్రభా కాదు ప్రభా నేను మేము పాటించాల ప్రభా అనేకుల ప్రకటించాల ప్రభావ నేను మీ యొక్క రాజ్యస్వార్థకై మేము ప్రకటి మేము ఎంతో ప్రయాసపడాల ప్రభావ అవును ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతో భయంకరమైన జనాలు ఉన్నారు ప్రభా నైనా ఎంతో కఠిన హృదయాలు ఉన్నారు ప్రభా ఎంతో మంది నాయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు ప్రభా కానీ వారందరికీనైనా మేము ఏ రీతిగా బోధించాలనో ప్రభా ఏ ఏ రీతిగానైనా మేము వాళ్ళందరినీ మీ పాదాల చింతకు తీసుకురావాలన్నా ప్రభా మీరు మా జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభావ మీరేమి యొక్క నింపండి మీరేమి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి మీ మీ ఆత్మ అభిషేకం మాకు దయచేయండి ప్రభా ఈ లోకంలో మేము బ్రతకలేం ప్రాభ ఈ లోకంలో మా మా బలం తక్కువే ప్రభా మేం బలహీనులం ప్రభా కానీ మీరుంటేనే మేము బలవంతులం ప్రాభ నేను నాలో ఉన్నవాడి లోకంలో ఉన్న వాళ్ళకి అంత గొప్పగా అన్నాను ప్రభా అవును ప్రభా ఆ సాక్ష్యం మేము నిలబెట్టుకోవాలా ప్రభావ నేను ఆ సాక్ష్యాన్ని మేము ఎప్పుడు కలిగి ఉండాలా ప్రభా నేను ఏ విషయంలోనే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి వీళ్ళేది ప్రభా అటువంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా మీ యొక్క రాజ్యస్వార్థక మేము పాటుపడాలా మేము ప్రయాసపడాలా ప్రభావ మీ మీ యొక్క శక్తిని బలాన్ని దయచేయ మనం వేడుకుంటున్నాం ప్రభా ఇదిగో ఆయన మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రదర్శని సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభా ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటుంది మీరు వాళ్ళకి కావాల్సిన ప్రతి తీర్చండి నైన్ మీరే మీ యొక్క శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా మీ కంచకాబ్బదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా ఈ అపవాదికి నైనా అధికారం లేకుండా చేయండి ప్రభా మీరేనా ప్రతి ఒక్కరిని మీ యొక్క గొప్ప సైనికులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగ తండ్రి ఈ మీటింగ్ అంతటినీ ప్రభా మీరే ముందు నడిపించింది నేను మీ యొక్క కృపా కనిక్రితం మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు లెక్కలేనని వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నమ్మని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హలెలి స్తోతం ప్రభా పరిశుత్ర గొప్ప దేవ ఏస కృప మేడ మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు నామం బట్టి రాజ్య మీరు వాక్యం చేతమాతో మాట్లాడారు ప్రభా మీకు ఎంతో లెక్కలి వందనాలు ప్రభా ఏస మీ యొక్క వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపదించేయండి ప్రభా దుష్టిని మీరు ప్రభా ఆజ్ఞాపించండి బంధించండి ప్రభా మహిమోన్నత దేవ కృపా సర్వాధికారి జీవం గల దేవ జీవాధిపతి మహిమోన్నత మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు నామం బట్టి వైరస్ బాడ ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభా విడుదల కలిగించండి ప్రభా మీ కృప మీ యొక్క కనికరం చేత రజా ప్రతి ఒక్కరి చూపించి ప్రభా కనికరం పొందిన బిడ్డ ఇసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలా ప్రభా సహాయపడండి ప్రభా ఇసయ మీరు అక్కడ సమయం ప్రభా అందరూ ప్రభా మీరు నిజమైన దివుడని తెలుసుకోవాలా మోకరించాలా ప్రచ పడాలా పాపపు జీవితం నుంచి విడుదల పొందాలా మీ రక్షణమైన మార్గంలోకి రావాలా ప్రభా దర్శించండి ప్రభా మాట్లాడండి ప్రభా మీకు వందనాలు ప్రభా మీ కొరకై ప్రభావ ఎవరైతే జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్నారో ప్రభా వాళ్ళని మీరు బ్లెస్ చేయండి ప్రభా పగలు మేఘస్తమే రాత్రి అగ్నిస్తంభం ప్రభా వాళ్ళ సేవను కొనసాగించండి ప్రభా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభా మీ యొక్క అగ్ని కంచి వారి చెట్టు ప్రభా విజృంభించి మీ కొరకై సేవ చేయాల దేవ మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా మైమూలత దేవ కృపమయ్య మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ఆత్మకార్యాన్ని మీరు తెలియజండి ప్రభావ ఈ యొక్క లాక్డౌన్ టైంలో దేవా మరి ఫైనాన్షియల్ గా ప్రభావం ఇంతమందికి అయితే ప్రాబ్లం ఉందో రజ అన్నదిన ఆహారం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా విడుదల కల్పించండి ప్రభావ ఏసయా మీ కృపలో మీ కనికరంలో ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ గా బ్లెస్ చేసి ప్రభావం మీ నామకి మైమ తెచ్చుకోండి ప్రభావ ఏసుక్రీస్తున్న మన ప్రాధాన్యస్తున్నాం తండ్రి ్రామ దేవాకుడు దేవ గొప్ప దేవాన్ని మాకు ఇచ్చిన ప్రభా మీ ఆలోచన మీతనం మా ధర ఉన్న విశ్వ్రభ సంపూర్ణ నెరవేర్చుకోండి నా దేవానికి మీకు విజేత చెప్పి నడవాలా అలలియ నా దీవాన్ని స్వతం చేసాం బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది సోప్రభ దాగి ఉన్న విశ్వప్రభ అలది నమ్ముకున్న బిడ్డలకి ఇస్తారు విశ్వప్రభ నా దేవాణి స్వతం ఈ జ్ఞానం తొలగించి అలలి పై నుంచి జ్ఞానం పరిశుద్ధ జ్ఞానం సులువుగా లోబడి ఉన్నది కనికరంతో నిండి అలలియ ఈ జ్ఞానం పనుకొని గొప్ప జనం మీద కనికరం చెప్పియాలా అలలియా మీ జ్ఞానం ధర ప్రభావ బాడబలాలా అలలియ గంత ప్రభావం మహిమ నీ కేసు నా దీవానికి శ్రోతం చేస్తాం ఈ సయాన్ని శ్రోతం ఈ దినం ప్రభావ మీరు సాయం నడిపించిన విషయం నీకే మహిమ గంతకర్వంగా కైసో ప్రభానికి శతం చేస్తాం బ్రహం సాకుడు గొప్ప దేవా సారవత దీవానికి శుతం ఎంతో గొప్ప పా కలిగి ఉండవు మా ఆశ కలిగి ఉండవుసో ప్రభ నా దీవానికి బి ఆశ కలిగి ఉండాలా ఈశోప్రభ నా దీవానికి సతం అలలియ నా దీవానికి సతం మాలే వాక్యం అని మంటారు అగలాలా ఇశో మా దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రజల్ని ప్రభా అలలియా నాది వైరస్ బారిన నానా హాస్పిటల్ ఉన్నారు నానా జగల పడి ఉన్న మీ కడబడుతుంది ఏసోప్రభ మీ హస్తం చాపి సిల్వలో గాయలు తాకి స్వస్సపరచని పాపం క్షమించని తిరిగి లేవనెత్తండి అలా ఆత్మను తెరవండి వాళ్ళు మాట్లాడండి మార్చని అన్ని బిడ్డ ప్రభా విడుదల పొందాలా ఈ వైరస్ ని గద్దించని కోపం చెల్లారించని ఏసోప్రభ ప్రతి బిడ్డకి వేసుకున్న విడుదల ప్రకటించడం ఏసోప్రభ ప్రతి హాస్పిటల్ ఎంపీ ఎంకేవను నా దేవను ఖరించని ప్రతి బిడ్డలు రక్షణ పొందాలా ఏసో ప్రభా ప్రతి బిడ్డల్ని స్వస్సపరచని మలతని ఏసో ప్రభ మన సిలిండర్ దగ్గర సిలిండర్ ఇంటికి బెడ్ దగ్గర బెడ్ దొరకారం ఇస్తే ప్రభావ అక్రమం తొలగించండి ప్రభావ మీరు సహాయం చేయండి ఆ మెడిసిన్ల ప్రభావ మీరు ఖారం చేయం తొలగించి దానిలోకి ఖారం చేయండి నా దేవాన్ని ఇస్తుందాం ఎంతో బిడ్డ చచ్చిపోయింది వాళ్ళ కుటుంబం విడవండి వాళ్ళకు ఆహారం డబ్బులు ఏమి కూడా సహాయండి వాళ్ళు దుఃఖం తొలగించి ఉల్లాసానం తెచ్చని వాళ్ళు శ్రమించండి వాళ్ళు సహాయండి వాళ్ళవి రక్షణ మన నడిపించండి న్యాయశాన్ని ఇస్తుందాం డాక్టర్ నుంచి మరో బిడ్డతో కఠిన బృందం తొలగించని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రక్షణ పొందాలా అలానే మంచి వాళ్ళు బీ స్వార్థ చెప్పాలా నర్స్ నుంచి మరో పెడితే నర్స్ ముట్టి తాకి జ్ఞానం తెచ్చని వాళ్ళ బి స్వార్థ చెప్పాలా రక్షణ పొందాలా వాడుబోయే ముట్టని తాకండి కంచే అని ఈ బ్లాక్ పెంగ్రెస్ వచ్చింది దేశప్రభ దాన్ని గద్దించండి దేశ ప్రభ అలాని అనాదివాణిస్తుంది చిన్న పిల్లలు ముట్టి స్వస్సపరిచి గొప్ప సేవకులు కావాలా మీ పద జ్ఞానంతో మీ అందు దేవునిందు వెళ్ళగల ఆ పతి పిల్లల్ని స్వచ్ఛపరచని ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ప్రభా ఆ పిల్లల్ని ముట్టి స్వచ్ఛత ఆరోగ్యం తెచ్చని రక్షణ నడిపించని నా దేవానికి స్వతం చేస్తాం మా ప్రియుల నుంచి ప్రార్థం మా ప్రియులు ఎంతో ఈ లోకం నడిచిపెట్టి నిధులుస్తుంది వాళ్ళ గురించి ప్రార్థం వాళ్ళ పరిపై తాకండి స్వచ్ఛపరచని పరిశుభాత్మకం నుంచి ప్రచవనంతో జ్ఞానం తెచ్చని అలాగే వాళ్ళి సరస్వతంలోకి వాళ్ళు కావాలని సహాయండి అన్ని కాంగ్రాష్యూషన్ ప్రభావాలిగా అందరు సరస్వతం రావాలా అందరు సేవ చేయాలా పతి ప్రభా ఇక్కడ ఇక్కడ బిడ్డ ఏం బాధపడుతుందో అలా ఈ విశ్వాసం సౌలిపోతే విశ్వాసం ద బలపరచని మీ అస్తుందా బలపరచని ఆదరించి అలలియా నాదిగా తిరిగి ప్రభా సత్వంలో నిలబెట్టని నడిపించని సైతాన్ని చిరుదోలు కొట్టే దయ్యాలు కాల్చి ఇంకా ఏ బిడ్డ నశించకుండా రక్షణ పొందాలి ప్రభావం కలించని న్యాయ సానిస్తుంది లోకం అనే కిండం నుంచి మరణం ఆ కింగ్ండమ్ వాళ్ళు హెల్పించాలి ఆ జ్ఞానం అయితే తెలియచని మరి ప్రైమ్ మినిస్టర్ కానీ జ్ఞానం చేయి తెలియచి వాళ్ళు ప్రేమ పట్టించని కఠినం తొలగించి అలలియా వాళ్ళు స్వామించని నా దీవాన్ని స్కృతం చేస్తాం ఎస్ ప్రభా మీరు కారణించేయండి ఎంతో ప్రభావ ఆక్రమిచ్చింది ఎసు ప్రభా నా దీవాన్ని నా దీవాన్ని దృష్టిని గర్జించని ఇసు ప్రభా ప్రజలు రక్షణ నా దీవాన్నిస్తుతం దిల్లీ నాయన ముట్టం తాకండి అక్రమరిశులు పొందిన గాయల ధర స్వచ్ఛపరిచి జీవం మీద ప్రభావి గాయల జీవం స్వస్థల పడక నుంచి లేవనతి ప్రభా స్వచ్ఛపరిచి విడిపించి అగ్నికరణించేయండి బీపీ షుగర్ కండి చేయండి ఇంకొకరి హాస్పిటల్లో ఆయన తాకేమిటి స్వస్థపరచని నా దీవాన్ని ఇష్టతం ఎంతో మంది పేరిక కేసు ప్రతి బిడ్డని ముట్టి స్వచ్ఛపరిచి ఆరోగ్యం దచ్చని ప్రతి బిడ్డలు ఇవ్వాలా స్వస్థత పొందాలా నీ యొక్క రక్షణ నీ శాక్తిగా ఉండాలా విశ్వ ప్రభ మీరు కారించని మీరు తాకి సంపూర్ణ మారవస్సు దని వాళ్ళ కుటుంబంలో ముట్టి జ్ఞానం తెలియచని చిన్న పాప జీవించి ఆత్మతో బలంతో నింపి ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళు తాకి స్వస్థపరచని నడిపించని కేపిఎం కుటుంబాన్ని ప్రార్థించిన ప్రభ అందులో నీ పల్లో జ్ఞానం తెచ్చే పరిశుద్ధాత్మని అందరు సేవ చేయాలా చిన్నపిల్లల్ని పెద్ద సేవ చేయాలా అందరు చూడ అగ్ని కంచం డ్యూటీలో ఊటీలో రాకపో కంచేసి వైరస్ కాల్చి కాపాడి నీ కోసం ఆసక్తి కలిగి ఉండాలి పీతిగల సేవ చేసి సాధించని నా దీవాన్ని స్తో చేసాం అలాగే అన్న నుంచి మేము అన్నను ప్రభా ఇంకా నూతన విషయంలో ఇంకా నీని కలిపి ఇంకా గుణరాస తెలు ఆధారం పట్టుకొని మేము స్వార్థ పండించాలి ఆరోగ్యం దచ్చని బలం దక్తి దచ్చని దుశక్తి తీయాలని గర్జించని అగ్ని కంచని అక్కడి పరిశుద్ధాత్మ బలం తునిపి జ్ఞానంతో ఇంకా అక్క సేవ చేసి అగ్ని కంచనీ విద్యార్ పిల్లల ముట్టి జ్ఞానం తెలియచని మంచి దాని దొరికిలా బహుశా దీవించని వాళ్ళ ఉదయం చేస్తే చగలిని కలిచేని నాదివనిస్తాం ఏసు ప్రభా మళ్ళ తని ఈసం ఎంతో మంది వాళ్ళు మళ్ళా తిరిగి పరిశుద్ధాత్మ నింపి బలంతో నీకో స్వరోజంగా సేవ చేసి సాహిత్యం నాది అతి మనతని ఈశ్వరు ప్రభా చక్రద్ర నుంచి మొదలు ఆ బిడ్డ ని తాకండి ఆ ప్రాంతం మీద కదిపించేయండి చీకరిచిగా నడిపించేయండి అలాగే పత బిడ్డ వెలుగులో రావాలా అలాగే పశుదాత్మ బలంతో జ్ఞానంతో మీ అవిషాలు వాడుకుంటారు భార్య విషయంలో వాడవలరా పశుదాంత బలంతో మీ గర్వం తెలిసి సంతానం వాళ్ళ డాడీ మీ ఆరోగ్యం దచ్చని వాళ్ళ కుటుంబం ప్రభా ఏం ఆరోగ్యం ఉంటే తెలియని రక్షణ దేసి అలాగే ఈ కార్యం చేసి ఈ సమయం మాకు నడిపించడం సో తాలేశ మీ ఆత్మధరణిలో ప్రారంభం చేసుకున్నాం స్తోత్ర ప్రభా నైనా సింహ ప్రభా పాలంలోకి వేలా స్తోత్రాలు దేవాయసింహ ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాయసింహ ముట్టి శ్సపాసి దేవాయసింహ ప్రభ ఇక మండైనా దీవన చేత కుమ్మరించింది దాన్ని బట్టి స్తోత్ర మహప్రభ దేవాయసింహ ప్రభ ఎంతో మంది మరణించారు మా ప్రభ ఈ రోజు చూడకుండా దేవాయసింహప్రభ ప్రతి ఒక్క చీర్షణ ప్రేష్ణ గర్దించి దేవాయసింహ ప్రభా ఇంకొక మెడైనా దీవన చైతన్ కుంభరించింది దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా మధ్యకాల సమయంలో మంచి వాక్యం దయచేసింది దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీళ్లు కట్టి పరించండి మా ప్రభా మీ మిత్రులు కూడా చెప్పేలాగా సాయం చేయండి జ్ఞానం గురించి చెప్పారు మా ప్రభావ జ్ఞానం సాయం చేయండి మా ప్రభావ కరోనా టైంలో ఎంతో మంది చంపారు మా ప్రభా దేవాయసం ఎంతో మంది దేవ హాస్పిటల్లో ఉన్నారు మా ప్రభావ ప్రతి బిడ్డకు మీరే తోడైందని లేవనెత్తాడు మా ప్రభా దేవాయస్మ వారి యొక్క పాపం వలన వారు మరణిస్తున్నారు మా ప్రతి ఒక్కరిని లేవనెత్తాను అప్పుడు నీకు నీ అందు భయభక్తులు కలిగి నీ యొక్క కట్టడాన్ని జీవించడం అప్పుడు ప్రతి ఒక్క బిడ్డని దేవా మీరు చూస్తే దేవా ఎంతో తీవ్రంగా దేవా మరణిస్తారు మా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయడం అప్పుడు వాడిని తట్టు తిరిగకు సాయం చేయడం అప్పుడు ఎంతో మంది దేవారిని తట్టు తిరిగి దేవాసి వెళ్ళిపోయారు మా దేవాస్ దేవాయస్మరణి మీరు దయాసి మరొకసారి దేవ వారిని తీసుకురండి మాకువా ఎంతో మంది సేవకులు కూడా పడిపోయారు మా ప్రభావ పడిపోయిన సేవకులు లేవటం మా ప్రభావ ఇంకా దేవాయసంపు మీరు సాయం చేయ మా ప్రభావా ప్రతి ఒక్క దాంట్లో విదర్థం అన్నకు సాయం చేయ మా ప్రభావా నీటిని అనుసరించి నిజం పలుకువాడు మా ప్రభావ అటు వాడు తన నాలుగు దేవాయసమపు కొండం లాడు వాడు ఎక్కువ ఉండడు మా ప్రభావ ఇంకొక మెడైనా దీవున కుమరించాడు మా ప్రభావ లాగా ఉంటాడని చెప్పారు మా ప్రభావ మేము అలా జీవించడానికి సాయం ప్రతి ఒక్క దాంట్లో దేవా ఏదో విధంగా జీవించి ఒక కట్టడలు గాయకునే దేవాస్మనం ముందుకు సాగిలా సాయం చెందావా ప్రతి ఒక్క బిడ్డని దేవాస్ ముందు ఇంకా ఆశ్రయించాడు మా ప్రభావ కేవీపీఎం ఎంతమంది ఉన్న దేవాస ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని ఆశ్రయించి దేవా ముందుకు తీసుకెళ్ళండి మా ప్రతి ఒక్కరు జాబ్స్కి వెళ్తున్నారు మా మార్నింగ్ నుంచి వన్ వరకి దేవాయస్మన ప్రతి ఒక్క డ్రైవింగ్ లో ప్రతి ఒక్క దాంట్లో మీద సాయం చెందావా ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా సాయం చెందేవా ఇంకా మణీన దీవున కుమ్మరించండి ఇంకా దేవా ఎంతో మందికి దేవా సువార్త చాటేలాగా సాయం చేయండి మా ప్రభావ నా యొక్క నోరును తెరవని మా ప్రభావ మేము బైబుల్ చదివి దేవా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయస్మరాన్ని గూఢమైన సంగతులు మేము దేవా చర్చించేలాగా సాయం చేయండి చెప్పేలాగా సాయం చేదేవా ఇంకబడిన దీవుల ఎంతో మంది దేవాయస్మ ప్రభావ ఈరోజు చూసే చిన్నపిల్లలు కూడా దేవాయస్మ ప్రభావ థర్డ్ వేవ్ వస్తుంది మా ప్రభావ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు దేవాయస్మర మీరే సాయం చేదేవా ఎవరికి ఎటువంటి రాకుండా సాయం చేయండి మా దేవ మో మీరే తోడైనా ఎల్లో ఫంగస్ దేవా ప్రతి ఒక్క ఫంగస్ దేవాసర్దిస్తున్నాను మా ప్రభా ఎవరికి ఎటువంటి ఫంగస్ రాకుండా సాయం చేయాలని ఒక మన కుమరించి దేవాయసం మధ్యకాల దీవెనలు మాపై కుమరిస్తారని త్వరగా రాబోతు నైస్ వేసుకొచ్చు నాశాన్ని ఆమెన్ ఆమెన్ సూత్రం ప్రభా పరిస్థితిలో గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి అన్నా అబ్రహాకి యాకల గొప్ప దేవ నిన్న నీరు నిరంతరం ఏకీత దేవ మహాగణ మహోన్నతుల సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధుల నీకే స్థుతుడు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ఈ దినవంతో ప్రభావ మీరు మాకు సహాయ కలిగి ఉన్నారు ప్రభావ ప్రతి పని వాటి అంతట్లో మీరు మాకు సహాయ కలిగినారు ఆటంకాలను కొట్టివేసినారు సురక్షితంగా ప్రభ మాకు గృహాలకు మీరు చేసినారు ప్రభా మమ్మల్ని కాచి దేవా నీకే వన్నాలే సయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమా ప్రభావము మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక నా దేవ నా మీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించేలాగన నేను చూపించేలాగన నేను గణపరచేలాగన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి నీకు వందా ప్రభావ ఎంతో మందికి ధన్యత లేదు ప్రభావ మీరు మాకు నీకు వందాలేసయ్యా ప్రతి ఒక్క బిడకు ప్రభావ ధన్యత పొందుకొని మీకు స్వరం ఏంది ప్రభా మీ జీవాన్ని పొందుకొని అనేకలు జీవింపజేయాలా మీ వాక్యం ద్వారా అంటే అభిషేకం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించడం అంత వాక్యం ద్వారా ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వందాలేస ఈ లోకాధికరమైన జ్ఞానం అంతే దయ్యాల జ్ఞానం ప్రభావ అదే మనుషుల్ని నాశానికి నడిపిస్తుంది కానీ ఈ పరలోకపు జ్ఞానం ప్రభావ మనుషుల్ని సమాధానంలోకి నడిపిస్తున్న మీరు మాత్రం మాట్లాడ ప్రభావ ఈ లోకమంత ప్రవణ కానీ ఈ లోకపరమైన జ్ఞానంలోనే ఉంది ప్రభావ ఈ లోకం వాడి అదనంలో ఉంది కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మేము మీ జ్ఞానం పొందుకొని దైవ జ్ఞానం పొందుకొని అనేకుని ఆ నశించుకునే జ్ఞానంలో నుంచి ప్రభావ మీ జ్ఞానంలోకి మీరు నడిపించాలా ప్రభావ అంటే అభిషేకాన్ని మాకు అందరికీ మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరితో ప్రభావ సంపూర్ణమైన దీర్ఘ శాంతమైన ప్రభావ మీకు అతను మీ ప్రేమను మీ వాక్యాన్ని ప్రకటించాల మనుషులకు అయినా మామూలు ప్రతి ఒక్కరికి సాత్వికరణంతో ప్రేమతో మీరు సమాధానం చెప్పాలా ప్రభావ అలాంటి అభిషేకం అలాంటి వాక్శక్తి మనకు అందరికీ అనుగ్రహించండి నూతన అభిషేకం మనకు అందరికీ అనుగరించాను గొప్ప దేవానికి వర్ణాలిసయ ఈ లోకమంతా మొరటతనమే ఉంది ప్రభ ఆయన నావాలకు ప్రభావ పది దినములు మీరు అవకాశం ఇచ్చిన ప్రభ ఆ పది దిన ప్రభావ అతను మారుమనిషి పొందుంటే ఓ ప్రభావ కోపానికి ప్రభావ ఆహుర తండ చేసే ప్రభా బలైపేవాడు కాదు ప్రభా కానీ పది దినముల తర్వాతనే నాహము ఆ నాభాలను ప్రభా మీరు మొత్తినేసే ప్రభా అప్పుడు దాకా అవకాశం ఉంది ప్రభా భయపడింది కానీ ప్రభా పశ్చాతాపం లేదు ఈ లోకం ఉంది ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభా పశ్చాతాపొందాలా నాయన ఇస్తే ప్రభావ ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాల ప్రభా ఆ నాభాలు ప్రభ తిరిగి ఉంటే ప్రభా బతికేవాడు రక్షణ పొందేవాడు కానీ ప్రభా తిరగలేరు ప్రభా నా తండ్రి ప్రభా నా తన్ని నీకు అన్నా నిస్ అయ్య గొప్ప దేవ మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభావ ఎంతో మందికి ఎంతో కృపారు ప్రభావ ఈ లోకంలో వాళ్ళు ఎంతో మంది ప్రభ మీరు క్షమిస్తున్నారు ఎంతోమంది ప్రభావ మీ కృప జీపిస్తున్నారు ఇంతవరకు ఇంకా మీ చేతులు చాకీ ఉంచుతున్నారు ప్రభావ నీకు బిడల కొరకునైనా ప్రతి ఒక్కరు ప్రభావ ప్రేమను గ్రహించి మీ ప్రేమ వైపు ప్రభావ నీకు తనిది వైపు ప్రతి ఒక్కరు వచ్చేలాగానే సహాయపడే ప్రభావ అదిగా అన్ని మీరు నడిపించేలాగానే సహాయపడానికి గొప్ప దేవ ఈ లోకంలో జ్ఞానం లేక నశించుకుంది లోకం అంత కాబట్టి జ్ఞానం కొద్దుగోలేదు తనే ప్రభా జ్ఞానం సమస్త మీకు అలా సమృద్ధిగా ఉంది పత్తి ఒక్కరు పొందుకునే ప్రభా నేనుంచి బిడ్డలుగా తయారు చేయండి గొప్ప దేవానికి వందాలిసయ్యా ఓ ప్రభావ తండ్రి వైరస్ బాధితులు అందరినీ ప్రభా మీరు ఆ కలువురి సీలు మీరు పొందిన గాయలలో స్వస్థతోంది ప్రభాత్తు బిడ్డ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషద అన్నాము నా తండ్రి నా దేవ నేనే స్వస్థ పచ్చని మహమనందరిని ప్రభా నీకు వందాలిసయ్య గొప్ప దేవ ఎంతమంది తెగులు వస్తేనే ప్రభావి మాకు ముందుగానే చెప్పిన ప్రభావ గొప్ప దేవ ఏసు ప్రభావ సెవెన్ ఇయర్స్ కి తినే ప్రభావిరు మాత్రం మాట్లాడిన ప్రభాక విషయాలు ఓ ప్రభావ కాబట్టి ప్రభా నేను అవి రావాల్సినవి అని మీరు అన్నారు ప్రభావ మీరు ఆమోదించిన ఈ ప్రభావి ఏంటి కానీ అలాంటి టైంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని కాచి కాపాడుతున్నారు అయినా నీకు అన్నాలి నిమిత్తమే మమ్మల్ని కాపాడుతున్నారో అది మీరు అర్థం చేసుకునే ప్రభావ గొప్ప జన సంబంధం అని చెప్పిన మీ చెంతని నడిపించాలా ప్రభావ ఓ ప్రభావ ఈ లోకమంతా లోయతో పోల్చబడింది ప్రభావ ప్రేతలు దుష్ట శక్తులని ఈ లోకంలో ప్రభావ కానీ ప్రభావ ప్రతి ఒక్కరు ఆ మీద కొండ మీద ఓ సేవ తీసుకొని నేను రావాలి ఇస్తే ప్రభావ ఆయన ఇస్తే ప్రభు అన్ని మీరు మీరే సహాయపడండి ప్రతి ఒక్క బిడ పశ్చాత్తపడి మీ సన్నిధికి రావాలా ఓ ప్రభుత్వ చివరి దర్శనాన్ని కానీ ప్ర వాళ్ళ జీతాలు మీ సమర్థించుకోలేగిన ప్రతి బిడ్డ మీ కట్ట ఆకర్షించుకున్నాయని వందాలిసయ్యా వల్ల దేవా కృపగల తండ్రి మీరు ఆకర్షించుకోవాలంటే ఆదిష్టమైన గొప్ప దేవానికి వందాలిసయ్యా నా దేవత చివరి అవకాశం వాళ్ళకి ఇవ్వండి ప్రభావ డాక్టర్స్ నర్చి కూడా వాళ్ళకు తువాత ప్రకటించాలా నా దేవ ఇసులో వాళ్ళు భయపడకుండా ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ పేషెంట్లకు ప్రభావ ఆయన ఇసుకు అనేక ప్రాంతాలు అనేక చోట్ల ప్రభావ మీ తువాత అందాలా ప్రభావ మీ పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది మారుమల గ్రామాలు ఎన్ని కొండ ప్రాంతాలు ఉన్నారు ప్రభా అందరికీ శువార్త కగదించబడాలి అక్కడ అక్కడ ఎంతో మంది ప్రభావ పరిచయ చేశారు అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ప్రభు ఇంకా ఎక్కువ పరిచర్ చేయాలని సహాయపడండి అలాంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా మీకు శుత సహాయపడండి మా దేవన ప్రవానికి వందాలిస్త గొప్పదే మామమ్మ మా ప్రియులు ఎంతో వైరస్ బారిన పడి ఉండగా ప్రభావ ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థ పచ్చ్యానికి వందాలిస్తే ప్రభు ఇంకా ఎంతో మంది పడి ఉండగా ప్రతి ఒక్క బిడకు మీరు ఏవైనైతే మీ స్వస్థ పచ్చని మీరు సాక్షి పెట్టుకోమంట అదిష్టమైన ఉపదేవానికి ఉన్న సురేష్ కుటుంబం ప్రభావేశ్ కుటుంబం గురించి ఆదిష్టమైన ఇంకా ఎంతో మంది ప్రభా మెత్యర్ ఫ్యామిలీ ప్రభావ అరుస్టర్ వాళ్ళ భర్తను కూడా రక్షించుకోమంతా ఆదిష్టమైన నటించాను ప్రభావ నా దేవ ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రభావ ఎన్నో ప్రాధాన్యలు వస్తాయి ప్రభావన్ని పేరు పేరు మీరు ముట్టండి ప్రభావం మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్క పిల్లలు ఆకర్షించుకోవాలంటే ఆదిష్టమైన ఏబీపీ గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ మీరు అందరూ ఆశీర్దించిన నూతనంగాభిషేకించి మీకు ఒక గొప్ప సాధన పెట్టుకున్న అయినా మీ సత్యని ధైర్యంగా ప్రకటించి బిడ్డలగా తయార్యమని ప్రారంమేమో దేనిష్యులు భయపడుకున్న దేనిషులు చింతించుకున్న ప్రభావ ముందుకు సాగిపోయి బిడ్డలగా తయారధ్యమని ప్రారం ఇంకా రాబోతున్నాను ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి అయినా కానీ మేము భయపడం ప్రభ ఎందుకంటే మీరు మాకు వాగ్దానం చేసిన ప్రభావం మమ్మల్ని కాపాడతానని ఆ వాగ్దానం పట్టుకొని మేము జీవిస్తున్నాం కాబ ప్రభావ మీరు మమ్మల్ని బలపరచండి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ఆ ప్రయాణం కోసం మేము ప్రాధపడే ఇవన్నీ మాకు తప్ప ప్రభావ అయినా కానీ ప్రభా తనె మీరు జయించిన చెరువులో మేము కూడా మీ బిడలైన మేము కూడా జయిస్తాం ప్రభావ ఎందుకంటే మా శక్తి మీరు మాకు అనుగ్రించినారు శత్రు బలం అంతటి మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా ఆ పవర్ ప్రభావ మీ మహిమే వాడుకోవాలా వాడి మీద విజయం పొందాలా అనేకులు మీ కథ నడిపించాలా ప్రభావ అంటే బిడలు మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రావిష్టమైన నైనా ఇసు ప్రభావీలైనదర్శి ప్రభావం వెళ్తున్నారు ప్రభావతను ఇసు ప్రభావం బిడలు రాకపోవలు మీరు తోడుండండి మీ దూతల కబ వైరస్ బాధించి కాపాడండి వ్యాక్సిన్ కాపాడని మనం ప్రాధిస్తాం ఈ కృకుల భద్రపరచుకొని మీ వినికిలో భద్రపరచుకోవడం ప్రారంభిత్యమైన ఆ రీతిగా ప్రభావం ముట్టని ప్రవానికి మంచి ఆరిగంట ఇచ్చేని ప్రభావ ఇంకా మీ జ్ఞానం చేతి ఇంకా నింపణ ప్రభావ అనేక మంది విషయాలు బయలుపరచని ప్రభావ నీకు వందాలిసా ఉప అగ్ని కంచిన ప్రభావ ఈ శక్తిని పనిచే గద్దించినంత ప్రాధిష్టమైన ఓ దేవాసే ప్రవనాథాన్ని అనసెట్టిని పనిచేసింది కాపాడండి నీకుల భద్రపరుచుకొని భయంకరంగా ప్రభ దుష్టి శోధించిన ప్రభ సైతాన శక్తిని దురాత్మ ఏసిన గద్దిస్తున్నట్టు సైతానం ఆజ్ఞాపిస్తున్నా రేవ అన్న చుట్టూ ప్రభు ఆ కుటుంబం చుట్టు మీకు చేయండి గురువుని చుట్టూ మీకు కని చేయండి ఇద్దరు పిల్లల చుట్టు మీకు కని చేయండి ప్రవ్వా నాడు ఏడు మీరు కాపాడండి వాళ్ళు ఉద్యోగ స్థలంలో దూర ప్రాంతం ఉంటుందిగా ప్రభావ ఆ మీరు కాచి కాపాడమని ప్రాధిస్తుంది అనే మీరు బలపరచండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప శాసనం పెట్టుకోండి అన్నవాళ్ళు ప్రభావ అన్నదమ్ములు కూడా ప్రభు అందరూ సత్యంలోకి మీరే సహాయపడమంత ఆదిష్టం మీకు సత్యమైన బోధకు రావాలా ప్రభావ మీరే సహాయపడిన వాళ్ళ కుటుంబీకులు బంధువులందరూ మీరు మార్చుకోండి మీకు సత్యంలో నడిపించమంత ఆదిష్టమైన గొప్ప దేనానికి వందలేసయ్యా మీరు అక్కడ తొలిగొని ఇసు ప్రభావ మేము సిద్ధపడాలి అనేకులు మీరు ఓ ప్రభావ పిండి విండికి మేము అనేకులు ఆహ్వానించాల ఇసు ఓ దేవ శ్రమల కాలంలో ప్రభావ ఓ దేవ ఇసున్న తండ్రి మేము శివార్త ప్రకటించాలా మీ కేకలాలు మీ అనేకులు ప్రకటించాలా ఓ దేవ మీ వాక్యాన్ని ప్రభావ అనేకులు ధైర్యంగా చెప్పాలా ఓ ప్రభావ మమ్మల్ని ఏటువాడికి ప్రతి ఒక్కరికి ప్రభావ తగ్గింపు జీవితా సాత్వంతో మేము సమాధానం చెప్పాలా ప్రభావ నా దేవ ఎందుకంటే అంతే అన్నిటి అంత సమీప ఉంది కనుక మీరు ప్రస్తుతూనే ప్రార్థన చేతికి మెల్కూరు ఓ దేవ ప్రత్యక్షణ మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా యదార్థంగా జీవించాలా పంత ప్రతి విషయంలో ప్రభావ మీకు మహిమకారంగా మీకు అంగీకారంగా మేము జీవించాలా ప్రభావ అలాంటి సేవా జీతంలోకి మమ్మల్ని నడిపించి మీరు ఆస్తులకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏ క్రీస్తు పరిశుద్ధ తండ్రి ఆ స్తోత్రం ప్రభా పరశుద్ధి వేసయ్యా మీకు వాదనాలు వేసయ్యా గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వాదనాలు ప్రభా మేముంటున్న కాలం బహు భయంకరమైన శ్రమల కాలం తండ్రి మనుషులు గ్రహించలేని స్థితులు ఉన్నారు నైనా ఎవరు గురితెరగని సమయంలో జలప్రలం వాళ్ళందరినీ కొనిపోయిన వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ ఈరోజు కూడా పరిస్థితి అదే రీతిగా ఉందినైనా కానీ మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు ఏ రీతిగా సిద్ధపడాలని మమ్మల్ని సిద్ధపరిచింది మీరే ప్రభావ మీ యొక్క ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు ఎంతో ముఖ్యంగా తండ్రి బ్రదర్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వాళ్ళ చుట్టూ అగ్ని కంచబెట్టండి ప్రతి చీకటి దురాత్మ శక్తులను ఈ బంధిస్తున్నాం హలలియా ప్రభావ మీరే మహిమనుందండి బ్రదర్స్ని అందరినీ మీ కొరకు సాక్షులు పెట్టుకోండి ముఖ్యంగా ప్రభావాలు చేసిన ప్రతి పనుల్లో విజయం దయచేయండి మీ అక్కడ వారికి సమయం సిద్ధపరచండిందైనా నిర్లక్ష్యమైన జీవితం కాకుండా ప్రభావ శుద్ధీకరించుకొని మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి ముఖ్యంగా వారి ఉద్యోగస్థలలో ఘన విజయం ఓ ప్రవర్తన వాళ్ళ ప్రమోషన్స్ వారికి వారి జాబ్స్ వారికి అనుగ్రహించండి కరియర్స్ ముఖ్యంగా కుటుంబాలలో సమాధానం దయచేయండి మిమ్మల్ని సంతానం అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి మమ్మల్ని మీ రాక వారి సిద్ధపరచుకోమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెర్సీ సిస్టర్ మెర్సీ సిస్టర్ హలో మెర్సీ సిస్టర్ సిస్టర్ నూట్లో ఉన్నట్టుగా అన్న ఆశీర్వాదం ఇచ్చిందన్న సరే బ్రదర్ మన ప్రవైనా ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపి నింపు మనందరికీ సదాకాలం తోడైండుగా